కీర్తన రెండు వందల యాభై తొమ్మిది ఏ మనవచ్చును చెల్లుచున్న వివే ఈశ్వర నీ మాయలు కొన్ని శ్రీమాధవ నీ చిత్తము కొలదిక చెప్పెడిదేటికి జీవులకు కలిదోష నిరుహరణ కైవల్యాకరహరి తలచినవారిది నేరుపు మిము తలచనివారి దినేరమి కలుషమెడలి సూర్యోదయమైనా కానవు కొన్ని జంతువులు తెలిసిన వారలు కందురు ఈ తెరగలు రెంటికి దినమొకటే శరణాగత రక్షణ చతురా సర్వాంతరాత్మక యచ్యుత సరిని గొలిచిన వారిది పుణ్యము చలమున మానుటే పాపము సరుగనగా చేని చంద్రుడు జారచోరులకు గడు వేడి అరయగా కలువలకును హితుడు అందుకు నిందుకు గురీతడే శ్రీవేంకటగిరి నిలయ శ్రీ సతీశ పురుషోత్తమా మీ వద్ద నుండితే వైకుంఠము మిమ్ము నడసితే నరకము భావము లోపల నీవే ఉండగా భక్తి లేదు కొందరికైతే శ్రీవైష్ణవులకు నిత్యము ఈ చింతలు రెంటికి నీ మహిమే